చాలా దుఃఖాన్ని అనుభవిస్తాం ఎందుకని అంటే మీ స్వరూపం నుంచి మీరు దూరంగా వెళితే స్వరూపం ఏమిటో ఆరోగ్యం ఆ దృష్టాంతంలో స్వరూపమేటంటే ఆరోగ్యం ఆరోగ్యం అంటే రోగము లేకుండా ఉండుతా రోగత్వ రోగభావన దాన్నే స్వస్థత అని అంటున్నారు ఆరోగ్యాన్ని ఏమంటారండి స్వస్థత అంటారు స్వస్థత ఎందుకంటున్నారు ఎందుకంటే ఆరోగ్యంలో స్వ అంటే తన స్వరూపము నిలిచి ఉన్నాడు ఏమంటే స్వస్థత చేకూరిందా మీకు అని అంటాం స్వస్థత చేకూరుడు అంటే తన లేని లేదో పై నుంచి వచ్చిందని కాదు తన స్వరూపాన్ని తాను చేరుకున్నాడు అంటే ఈ రోగము స్వరూపం నుంచి బయటికి పడిడ దూరం వెళ్ళిపోయాడు రోగం వాళ్ళని ఈడ్చికుపోయింది స్వరూపం నుంచి దూరంగా మళ్లీ రోగం తొలగిపోగానే తన స్వరూపాన్ని తాను చేరుకున్నాడు కాబట్టి లోకంలో ఆరోగ్యాన్ని స్వస్థత అనే శబ్దంతో వివరించటం కూడా ఉన్నది కాబట్టి ఎక్కడైతే దుఃఖము పీడా గలదో అది స్వరూపము కాదని ఆ పేడ నుండి వినిర్మోక వినిర్మోక అంటే విముక్తి ఆ పేడ నుండి విముక్తి ఏ స్థితిలో కలుగుతుందో అది స్వరూపము అని లోకంలో ప్రసిద్ది రోగం వచ్చిన స్థితి నుంచి మనకి విముక్తి కలిగినప్పుడు స్వస్థతని పొందినాడు అని సరిగ్గా ఇదే దృష్టాంతాన్ని మనసులో పెట్టుకుని వాడు ఈ పొగలు జాతర పాటలు పడి పడి పడి అనేక సమస్యలతో సతమతమై హాయిగా నిద్రపోయినప్పుడు స్వస్థుడుగా ఉన్నాడు అని అంటారు అని చెప్పి నేను నిద్రపోతున్న వాడిని జనరల్ గా చెప్పారు చదువుకునే విద్యార్థులు లేపొద్దని లేదా రైలు గిల్లీ వాడిని కాదు జనరల్ గా చెప్పారు నిద్రపుద్ర అంటే స్వస్థడిగా ఉన్నాడు స్వస్వరూపంలో ఉన్నాడు దాన్ని లేకపోయారు అనుకోండి మళ్ళీ ఈ సంసారంలో ఈ షాడోలో పడి కొట్టుకుంటాం ఈ షాడో ఇది ఎంత చేసినా ఒకటే దాంట్లో ఏమి పెద్ద డిఫరెన్స్ ఏం ఒక ఇండస్ట్రీలిస్ట్ నా దగ్గరికి వచ్చారు ఈజ్ రన్నింగ్ ఏ ప్లాంట్ ఆఫ్ హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ ప్లాంట్ ఆయన అన్నారు ఇప్పుడు దీన్ని హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నేను చేయబోతున్నానండి అని అయితే ఈ ఫిఫ్టీ క్రోర్స్ ఎక్కడి నుంచి వస్తుందండి అంటే అంటే ఎక్స్పాన్షన్ ఈ ఫిఫ్టీ క్రోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభుత్వం దగ్గర నుంచి అప్పు తీసుకుంది ప్రభుత్వం లేకపోతే బ్యాంకు అప్పిస్తారు బ్యాంక్ అప్పు ఇవ్వాలంటే వాళ్ళని బ్యాంక్ అప్పు ఇస్తారు కానీ అప్పు కూడా లంచం ఇలా అప్పు ఇచ్చిదండి లంచం ఏంటంటే ఇది ఎక్కడ వాడు మనకు ఉపకారం చేస్తున్నాడా అపకారం చేస్తున్నాడా అపకారమే చేస్తున్నాడు కదా అప్పు తీసుకుంటున్నాడంటే ఉపకారం అపకారం అది అపకారమే కదా అపకారం పొందుతూ దానికి లాంపం లాంపం తర్వాత వాడిని ఏదో సంతోషపెడతాం వాడికి పాదాలకి మడుగులు వస్తా వాడి వెంటబడ్డాం ఈశ్వరుణ్ణి భజించటం మనసు వాడిని భజించటం ఈ అక్కు తీసుకురావటం ఎక్స్పాన్షన్ చేయటం ఈ ఎక్స్పాన్షన్ ఎంత ఎక్స్పాన్షన్ చేస్తే తృప్తి కలుగుతుంది హండ్రెడ్ క్రోర్ ప్రాజెక్ట్ ఉందే మనిషి బతకడానికి హండ్రెడ్ క్రోర్ ఎందుకండి మనిషి బతకడానికి జానుడి పొట్టకి గుప్పిడు బియ్య ఉంటే చాలా ఉంటాయి అన్నం ఉంటుంది చాలు దీనికోసం హండ్రెడ్ క్రోర్ ఉంది కండి అయినా హండ్రెడ్ క్రోర్ ఉంది ఈ హండ్రెడ్ క్రోర్ మీకు తృప్తి కలగలేదు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ తృప్తి కలుగుతుందంటాం దీని ఇదంతా మంచిదే దీనికి మహాత్ముని సలహా అడగడం దగ్గరే ఇష్యూ లేకపోతే ఇష్యూ ఏమి లేదు లేకపోతే లౌకికులు వాళ్ళు మహాత్ముని వచ్చి ఆశీర్వచనం అడిగితే ఈ మహాత్ములు కూడా ఏమైపోయాడంటే వీళ్ళు లౌకికుల జేవుల్లో మహాత్ములు అయిపోయారు ఎందుకంటే లౌకికుడికి తందాను తానా అనాలి వీడు అంటే వాడు వీడికి ఏదో చెక్కు రాశిస్తుంది వీళ్ళు ధన ధనాభిలాషులైతే ఏదో పేరు పెట్టి ధనాన్ని సంపాదించడం ఒక తని ఎప్పుడైతే పెట్టేసుకున్నారో ధనం ఇచ్చి వాటి దగ్గర మీరు తందాను తాన అంటూ ఉండాలి వాడేమో హండ్రెడ్ క్రోడ్స్ ను హండ్రెడ్ అండ్ అంటే ఇప్పుడు ధర్మం ఇదే ధర్మం అని చెప్పాలి అలా చెప్పాల్సి ఉంటుంది లేకపోతే హీ బికమ్స్ అన్ హ్యాపీ ఇదొక్కడ మహాత్ములు నేనే కంగారు పడతాడు వీళ్ళు మనం ఎందుకు ఇన్వైట్ చేసినట్టు ఏమిటి మనం వీటి దగ్గర పొంది దేవిటం డౌట్ వస్తుంది వాడికి సో కాబట్టి నా దగ్గరకు అడిగాడు నేను ఏమో నాకు తెలియదు నా సమాచారం మీరు చక్కగా దగ్గర కొంత ఈశ్వరుణ్ణి భగినాది చేయండి అది మీకు ఉపయోగపడుతుంది ఏంటి ఈ హండ్రెడ్ క్రోస్ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోస్ కదా ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ హౌ డూ ఐ నో ఐ డోంట్ నో దా మేబీ గుడ్ మేబీ నాట్ గుడ్ కానీ దానివల్ల స్వస్థత అయితే లభించదు స్వం అతితో భవతి కాబట్టి ఈ స్వస్థతకి ఆత్మనిష్టయే మార్గము అనేది ఇదొకటి తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా ధ్యానము అంటే ఇట్ ఈస్ ఎన్ ఎఫర్ట్ టు విత్డ్రా ఫ్రమ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది వరల్డ్ కాన్షియస్లీ అంటే అబాయిడ్ ఇన్ వన్ సెల్ఫ్ అదే ధ్యానము అని ఎన్ ఎఫర్ట్ టు బికమ్ అవేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వన్ సెల్ఫ్ దట్ కాబట్టి ఆ విధంగా ఈ స్వతితనామ నిర్వచనము రో అంటే జాగ్రత్త అవస్థ ఒక రోగము పంపిం నుంచి విధుర్ముక్తి పొంది స్వస్థత పొందట కాబట్టి జాగ్రత్త వ్యవస్థ రోగం అని ఎలా చెప్పగలరు అంటే జాగ్రత్త మీకు సుఖాన్ని ఇస్తుందా దుఃఖాన్ని ఇస్తుందా దాన్ని బట్టి అదే ఘటించి యాడ్ దృష్టి జాగ్రత్త వ్యవస్థ అంత టెన్షన్స్ అన్ని ఇబ్బందుల్ని కలిగిస్తూ అదే రోగం దానికి చికిత్స ఏమిటంటే ఆత్మనిష్టయే చికిత్స అంటే జాగ్రత్త అవస్థ దేన్ని రిప్రజెంట్ చేస్తోందో ఆల్ దాట్ ఈజ్ అన్్రియల్ దాంట్లో ఏమి సత్యం జాగ్రత్త అవస్థ చేసే రిప్రజెంటేషన్ అంతా కూడా అన్ రియలే అలాగనమాట తద్యథా శనో సుపర్ణోవా విపరి విపరి విపరిపత్యం శ్రాంతృతేష్ట బృహారణ్యతంలోనే ఏమని చెప్పారంటే శనహ అంటే గ్రద్ద సుపర్ణ అంటే గరుడ చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది చాలా ఎత్తుకి ఎగిరే పక్షులవి ఈ పను శ్యోనోవా సుపర్ణోవా ఇది కానీ కాని విపరిపత్య అనేక దిక్కులు వివిధ దిక్కులలో చుట్టూ తిరిగి తిరిగి ఎందుకు తిరుగుతుందండి గద్ద గద్ద చాలా ఎత్తున ఎగురుతుంది కానీ దాని చూపు చాలా కింద ఉంటుంది ఎంత కింద రమణం ఆయన చెప్పేవారు రామకృష్ణ బ్రహ్మహంస చెప్పేవారు చాలా ఉన్నత స్థానంలో ఉన్న గద్ద యొక్క చూపు నేల మీద చాలా క్రింద నేల మీద ఉన్నటువంటి దేట తరకాష్ ఉంటుంది చచ్చిపడి ఉన్నటువంటి కుళ్ళిపోతున్న శరీరం అది ఒకటి ఉంటుంది ఎలకో కుక్కో నక్కో దాని శరీరం అక్కడ పని కుళ్ళుతో ఉంటుంది దాని మీద ఉంటుంది దాని కానీ అది ఉన్న స్థానం మటుకు చాలా ఉన్నత స్థానం కాబట్టి ఆ అక్కడి నుంచి అలా చూసి పట్టుకునేది ఏదో తిరిగి తిరిగి అసలు ఏమవుతుంది శ్రాంత అలిసిపోతుంది అలసిపోయి గూడుకొచ్చి ఆ గూపులో ఇలా కూర్చుంటుంది అప్పటికీ దానికి విశ్రాంతి అక్కడ తిరుగుతుంటే విశ్రాంతి ఉండదు ఈ జాగ్రత్త వ్యవస్థలో కూడా మానవుడు ఆ విధంగానే తన స్వరూపాన్ని చేరుకుంటాడు కాబట్టి ట్రూత్ ఈజ్ విత్ ఇన్ యూ ఆ సత్య వస్తువు నీ లోపల ఉంది నీ చాలా సూపర్ ఫిషియల్ జాగ్రత్త అవస్థలో గాఢ కాలేదు చాలా సూపర్ ఫిషియల్ గా ఉంటుంది మనము ఒక ఎంటైర్ లైఫ్ జాగ్రత్త అవస్థకి సంబంధించినటువంటి రాగద్వేషాల్లో బతికిస్తాం ఆ రాగద్వేషములు చాలా సూపర్ వాటిల్లో ఏమీ సారం ఉండదు చాలా నిస్సారంగా ఉంటాయి ఈ రాగద్వేషాలు వాడు ఇలా అన్నాడు వీడు అన్నాడు అంటూ ఏవో కల్పనలు చేసుకుంటూ మనం బతుకుతూ ఉంటాము ఇవన్నీ కూడా యోగ్యములు వాటిల్లో ఏమీ సారం లేదు మీకు సారం కావాలంటే ఈ జాగ్రత్త వ్యవస్థ యొక్క అనిచత్వాన్ని నిఖ్యత్వాన్ని గుర్తించి యూ హ్యావ్ టు పెనిట్రేట్ ది డీపర్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంత సూపర్ఫిషియల్ కాన్షియస్నెస్ లో బతకూడదన్నారు అది తెలియటాట్లు కాదు చాలా సూపర్ఫిషియల్ కాన్షియస్నెస్ అంటే భూదష్టం భోగాలు రాగాము ద్వేషము నావాడు పరాయి వాడు అని ఈ రకమైనటువంటి అదంతా సూపర్ఫిషియల్ కాన్షియస్నెస్ దాన్ని అదే సర్వస్వం అని అనుకున్నాడంటే వాడు మహా అజ్ఞానంలో ఉన్నాడనర్థం వాడు తన లోతుల్లో ఉన్నటువంటి స్వరూపాన్ని తెలుసుకోలేకపోతాడు కాబట్టి స్వపితి నిద్రావస్థలో తన స్వరూపాన్ని చేరుకుంటున్నాడు తర్వాత సయథాశకు దిశం దిశం పతివ అయతనమల బంధనమే ఉపశ్రయతే అది దృష్టాంతం ఏమేవా అంటే ఇంకా దాష్టాంతిక దృష్టాంతం ఏంటంటే యథా యథా అంటే దృష్టాంతం ఏ విధంగానైతే సహా ఆ పక్షి ఆ పక్షి అంటే పక్షి సో ఆ పక్షి సూత్రేణ ప్రబద్ధ దాన్ని ఈ చిరాతను పట్టుకున్నాడు ఆ పక్షి దానికి తాడు వేసి ఓ పోల్కి ఒక చిన్న ఈ చిలకని దీన్ని పట్టుకుని వాడు కట్టేసేది ఒక చిన్న రాత ఒకటి పాటి రాత అంటే చిన్న పూల్లో ఒకటి నేలలో గుచ్చి నెలలో గుచ్చేవాళ్ళు ఇంట్లో గోడ ఫిక్స్ చేసి దానికి ఒక తాడు కట్టి దాన్ని వదిలేసాడు ఆ తాడు దీనికి కాలు కట్టాడు సూత్రేణ ప్రబద్ధ ఇలా చేస్తూ కిరాకులు చేసేటంటే వాడుదో తిండి కోసం చేసుకుంటాడు పక్షుని చంటి తింటాడు కొంతమంది పక్షులతో ఆట కోసం చేస్తారు పక్షులతో ఆట ఏమిటి మనక వీ డోంట్ హ్యావ్ ది రైట్ కదా అది సుఖపడుతోందో మనకేం తెలుసు పక్షులను అలా హింసించరాదు హింస తప్పు పక్షుల జోలికి మనం వెళ్ళకూడదు వాటిని వాటి దానిని వాటిని పానివ్వాలి భగవంతుడు వాటికి వ్యవస్థ చేశాడు వాటికి మనం ఇంటర్ఫియర్ కాకూడదు దాన్ని తీసుకురావడం తీసుకొచ్చి అక్కడ పెట్టడం గూట్లో పెట్టడం లోపల ఆ గూట్ లోపల విరిగిపోయిన పిల్లము ఒకటిలా కూర్చడం అంటే అది దానికి చెట్టులాగా అనిపించి గణమి కూర్చోవాలన్న అది సిల్ కదా ఈ పక్షిని వీడు కట్టు పెట్టాడు సూత్రేణ ప్రబద్ధ అది పక్షి అంటే ఎగరటంలో దానికి ఆనందం ఉంటుంది దిశ ఇటే దృష్ణాంతం దిషం దిషం పతిత్వ ఇటు ఎగురుతుంది పతిత్వ అంటే ఎగరడం ఇటు ఎగురుతుంది ఇటు ఎగిరేపడికి ఆ తాడు లాగుతుంది దాంతో ప్రోగ్రెస్ చేయలేదు మళ్ళీ కింద పడుతుంది మళ్ళీ ఇదే దిగుతుంది అట్లా అటు వర్కౌట్ కాదు ఇది కావాలా వర్కౌట్ అవుతుంది పక్షికి పాపం ఏం తెలుస్తుంది ఇది వర్కౌట్ కాదు మళ్లీ కింద పడుతుంది ఇలా ట్రై చేసి చేసి ఏదో ఏదైనా వెనక్కి ఉంది దానికి ఎక్కడా ఆశ్రయం దొరకదు ఆయతనం అల అప్పుడు ఏం చేస్తుందంటే ఇంక మానేసి ఆ పుల్ల కట్టేసి పెట్టడం ఆ పుల్లనేది కూర్చుంటుందా ఆయుధ వలద్ధ దానికి ఎక్కడ విశ్రాంతి దొరక్క బంధనమే ఉపశ్రయతే ఆ పిల్లను కట్టి పెట్టిన పిల్లను ఆశ్రయించి కూర్చుంటుంది ఇది దృష్టాంతం ఓకే దీని మీద ఈ మీద శంకరులు ఏమంటారు చూడండి తాష్టాంతే అర్థే అంటే వీటి జాగ్రత్త అవస్థలు నానాహింసలు పడి పడుపడి అరిసిపోయి నిద్రవస్థకి వెళ్తాడు అనే విషయాన్ని నిరూపించే సందర్భంలో ఈ దృష్టాంతం ఏదో దృష్టాంతం సకూని పక్షి శకునితక హస్త సూత్రేణ ప్రబద్ధ పా సహా శుని ఆ పక్షి ఆ పక్షి అంటే ఏ చెప్పుని ఘాటకని చేత పట్టుకోబడ్డా పక్షి చెప్పుని అంటే పక్షి దాన్ని పట్టుకునేవాడు దాన్ని కలిపి తినేవాడు చెప్పుని ఘాటకం వాడు పట్టుకున్నాడు పట్టుకునే మనిషి చంపడు కదా దీన్ని హీ క్యారీస్ ఈ టేస్ట్ ఎలా ఆ తర్వాత చంపుతాడు తీరా దాన్ని కిచెన్ లోకి వెళ్ళాక చంపుతాడు అంతవరకు దాన్ని ఏం చేస్తాడంటే వాడు తాడుతో కట్టేశాడు ఆ తాడు వాడే కట్టుకున్నట్ట సూత్రేణ కష్టగతైన సూత్రేనా దాని కాలుకి తాడు కట్టేసి అది ఆ తాడు మీరు పట్టుకున్నాడు దాని చేతనం కక్కబడింది ప్రబద్ధ అంటే పాషి బంధింపబడి ఉంది పక్షి ఈ పక్షి ఏం చేస్తుందంటే దిశ దిశం బంధన మోక్షార్థి సన్ ప్రతిశం పతివ అన్యత్ర బంధనాత్ ఆయతనమాశ్రయం విశ్రమణాయ అలబ్ధ్వా అప్రాప్య బంధనమేవ ఉపశ్రయతే సో దిశం దిశం అంటే ప్రతి దిశ ప్రతి దిక్కు వైపుకి పపిత్వ అంటే ఎగిరి ఎందుకు ఎగరడం బంధన మోక్షార్థిస్త ఈ బంధనం నుంచి విడుదల దొరుకుతుందేమో అనే ఆశతో కోరి విడుదలను కోరి అన్ని దిక్కులకు ఎగిరి ఎగిరి దానికి ఎక్కడా దొరకడం అన్యత్ర బంధనాత్ ఆయతనం అలబ్ధ ఈ బంధించిన స్థానం ఏదైతే ఉందో అక్కడే దానికి విశ్రాంతి దొరుకుతుంది అక్కడ వచ్చి కూర్చోవచ్చు ఇది మినహాయి దీన్ని విడిచిపెట్టి ఎగిరిందంటే మటుకు అలాగే రెక్కలు కొట్టుకోవడమే గాని దానికి విశ్రాంతి దొరకలేదు ఆయతనం అంటే ఆశ్రయము అంటే విశ్రమణాయ మీరు విశ్రాంతి తీసుకోవటానికి ఆశ్రయము అది దానికి ఎగురుతున్నంతసేపు దొరకలేదు అప్రాప్త్య అప్పుడు ఏం చేసింది బంధనమేవశ్రయతే ఏ ఏ కుళ్ళకి వాడు కట్టేసాడు లేకపోతే వాడి చేతికి కట్టుకుంటే ఆ చేతి మీద కూర్చుంటే దానికి విశ్రాంతి దొరుకుతుంది దృష్టాంతం అంతే అంతవరకే దృష్టాంతం పక్షిని అలా కట్టచ్చా తర్వాత వీరేం చేస్తాడు ఈ బంధం మీద విశ్రాంతి దొరికిందే కానీ వాస్తవంగా మనకి బంధనమే కదా ఇంకా ఇన్ని రకాలు మీరు చెప్పద్దు అంతలా వెళ్ళిపోకూడదు కేవలం అలా ఎగిరి ఎగిరితే దానికి విశ్రాంతి లేదు కేవలం మనసు కూర్చుంది ఆ అమ్మాయిగా హాయిగా మన పరిస్థితి అంతే సో అలాగనమాట దృష్టాంతం అదే దృష్టాంతం ఇప్పుడు మంత్రం చూడండి బంధనమేవో ఉపస్థితి అయితే ఏవమే వలు పెద్ద ఇదే విధంగా హే సోమ్య ఆ మనస్సు నేను మంత్రం వ్యాఖ్యానం చేస్తున్నాను తన్మన ఆ మనస్సు ఆధారంగా చేసుకుని వీడి జీవుడు దిశం దిశం పతిత్వ ఇది కూడా మనస్సు అనే అన్ని దిక్కులకి ఎగురుతాడు మనస్సుతో మనస్సు జీవితం అంటే మనస్సేనండి మనస్సు తప్ప ఇంకేం కాదు మీరు అనుకుంటారు బయట పడ బయట ఎవరో ఉన్నాయని బయట ఉన్నవన్నీ మనస్సు మనస్సులో ఉన్నదే మనస్సులో ఉండాలి అదైజ్ బయట ఉందని ఇప్పుడు మీ మైండ్ కి అనుకోండి బయట ఉన్నట్టపల ఉన్నట్ట ఎక్కడా లేనట్టు అది కాబట్టి మనస్సే దానిపై వీడు దిక్కులన్నీ ఎగిరి ఎగిరి అన్యత్ర ఆలతనమలబ్ధ విశ్రాంతి దొరకదు ఆఖరికి ప్రాణమేవ ఉపశ్రేయతే దే ప్రాణశక్తి ఏదైతే ఇక్కడ ప్రకటమవుతూ ఇప్పుడు చూడండి నేను చెప్తా ఉండేదాన్ని లైఫ్ అండ్ మైండ్ రెండు ఉన్నాయి మన దగ్గర లైఫ్ ఉంది కదండి ప్రాణశక్తి మనము ఏం చేస్తామంటే ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వర్స్ అండ్ నేను ఇది అని మీరు చెప్పాలనుకోండి నేను ఇది అని మీరు చెప్పాలంటే మనస్సుని బేసిస్గా చేస్తూ చెప్తారా ప్రాణాన్ని బేసిస్గా చేసుకుని చెప్తారా మీరు న్యాయంగా చెప్పాలంటే ప్రాణాన్ని బేసిస్గా చేస్తూ చెప్పాలి కానీ మీరు ఎలా చెప్తాను మనస్సును వెంటిఫై చేసి చెప్తాను అంచేతనే ప్రాణమే ఉంటుంది నిద్రావస్థలో కానీ మనస్సు నిర్మాణం చేసిన వ్యక్తి ఉండదు జాగ్రత్త అవస్థలో మనస్సు యాక్టివ్ ఆ మనస్సు తయారు చేసి వ్యక్తి ఉంటుంది ఆ వ్యక్తి నిత్య మీరు మనస్సుతో ఐడెంటిఫై అవ్వకూడదు యూ హై ఐడెంటిఫై విత్ ద లైఫ్ ది ఆర్గానిజం ఎంటైర్ ఆర్గానిజంతో ఐడెంటిఫై అవ్వాలి మనస్సుతో ఐడెంటిఫై వీడు ఎక్కడైతే అవుతాడో ఈ బికమ్స్ ఎస్ లేవుకు ది మైండ్ అది జరిగింది పాయింట్ ఆఫ్ ఐఎం మేకింగ్ సో ఈ మైండ్ అలసిపోయి ఆ ప్రాణంలో విలీనమవుతుంది ప్రాణం అంటే పరమాత్మ యూనివర్సల్ లైఫ్ అని లైఫ్ ఈజ్ యూనివర్సల్ ఇక్కడ మాత్రమే సకల ప్రాణులు ఏంటో అదే ప్రాణం ఉన్నది ప్రాణం ఈజ్ వన్ కాబట్టి ఆ వన్ నెస్ లోకి మీరు కనుక ఆ ప్రాణాన్నే అది విశ్రాంత అక్కడే విశ్రాంతి గహిస్తుంది దీని ఏం తెలిసిందంటే హే ప్రాణబంధనం హి మనహిలకి ఆ తాడు ఎక్కడ కట్టి పెట్టాడో అది దాని విశ్రాంతి స్థానమైనట్టుగా ఆ జిజన్ సిచ్యువేషన్లో అదేవిధంగా మనస్సుకి విశ్రాంతి స్థానం ఏమిటి ప్రాణము ప్రాణబంధనం హి సౌమ్య మనహ ఇందుకైతేనే ప్రాణాయామం యొక్క స్పిరిట్ ఏమిటంటే ద సీక్రెట్ బిహైండ్ ప్రాణాయామ ఈజ్ ప్రాణాయామంలో మనస్సుని ప్రాణంలో విలీనం చేస్తారు ఇప్పుడు మీరు మీరు మార్కెట్ ప్లేస్కు వెళ్ళి చాలా బిజీగా ఏదో చేస్తున్నారండి ఇప్పుడు ఏది ఇప్పుడు ప్రాణము మనస్సు ఏది డామినేట్ చేసుకోండి మనస్సు డామినేట్ చేసుకోండి ప్రాణాయం అయింది ప్రాణం మనస్సులో విలీనమైపోతుంది ప్రాణము మనస్సుకి సబ్సర్వ్ చేసుకుంటూ ఉంటుంది ఉంటుంది అది ఉన్నట్టు మీరు గుర్తించరు మనస్సు యాక్టివిటీ చాలా బిజీగా ఉంటారు సపోజ్ ప్రాణాయామం చేశారనుకోండి ఎగ్జాక్ట్లీ రివర్స్ అవుతుంది మనస్సు విలీనమైపోయి ప్రాణము ఫోకస్ లోకి వస్తుంది So you prāṇam unnade, it has a flow. It has a kind of a flow unneed then. A prāṇam ko a flow unneed. A flow e, a flow e puttindi, karādu perigodu, kaumāra arasthā, bāyārasthā, bāyamu kaumāramo, yevvanamu, mahyamresu, vurdhātyamu, what is all that? All those are changes that are happening in the body as the life is flowing. If you do, life-yakka flow, it doesn't follow the individual's will. జీవుని యొక్క సుఖ దుఃఖాలకి వాడి యొక్క రాగద్వేషాలకి సంబంధం ఉండదు దాన్ని మనం ఏం చేస్తామంటే ఆ లైఫ్ యొక్క ఫ్లో ఏదైతే గలదో దానిని మనం మేనిపులేట్ చేసి ప్రయత్నం చేస్తాం ఈ లైఫ్ యొక్క ఫ్లో ఇలా ఉండరాదు ఇలా ఉండాలి నేను డెబ్బై ఏళ్ళు బతకాలి నేను ఎనభై ఏళ్ళు బతకాలి తొంభై ఏళ్ళు బతకాలి వైయు ఆ లైఫ్ యొక్క ఫ్లో ఒకటి ఉన్నది దాన్ని డిటర్మిన్ వ్యక్తి కానే కాదు ఈ కానే కాదు దేని ఆ లైట్ యొక్క ఫ్లో విషయంలో మనం సాక్షిభావంతో ఉండాలి కానీ వీ షుడ్ నాట్ ట్రై టు ఇంటర్ఫియర్ దట్ హస్తేపం చేయకూడదు హస్తక్షేపం చేస్తే ఏమవుతుంది దుఃఖమే ఇది లైట్ యొక్క ఫ్లోని ఇదనాట ఆల్ట అంచేతనే నేను ఇది చేసే ఆల్టర్ చేస్తాను అది చేసే ఆల్టర్ చేస్తానో ఆల్ డిసీజ్ పిల్లి ఇది నాట ఆల్ట అయితే మన రోగం వస్తే మందు వేసుకోవడం ఎందుకు రోగం వస్తే నుండి విముక్తి కోసం అంటే అంటే కానీ లైఫ్ యొక్క ఫ్లోర్ మీరు ఆల్టర్ చేసే ప్రసక్తే లేదు అలా చేయగలనా అని అనుకోవడం కూడా కొరత ఎందుకంటే లైఫ్ ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ లైక్ మైండ్ మైండ్ ఈజ్ ఇండివిజువల్ మీ మైండ్ మీదే పక్క మీ మైండ్తో సమాధానం లేదు కానీ లైఫ్ ఈజ్ నాట్ ఇండివిజువల్ మీ లైఫ్ ఎగరవాడి లైఫ్ పక్క సకల ప్రాణులలో ఉన్న లైఫ్ ఇట్ ఈస్ వన్ అండ్ దట్ ఈస్ దట్ ఈస్ ద హోల్ దట్ ఫ్లో and the flow has a, a character and the body is governed by the nature plus adanne manamu mana manasuto danni pattukoni prayatnam cheyatam is a huge mistake dami tension ni prayatnam cheyali danni vilinamayi prayatnam cheyali gaani danni manipulate chesi prayatnam never do so pranabandhanam hi shomyamana idu gappa shutra manaha pranabandhanam మనస్సుకి బంధన స్థానం ఏది మనస్సు కట్టివేయబడే స్థానమేది ప్రాణము మనస్సుకి విశ్రాంతి ఎక్కడ లభిస్తుంది ప్రాణంలో ప్రాణశబ్దానికి అర్థం పరమాత్మ అనర్థం గతి సరిగే అదేంటంటే ప్రాణశబ్దాన్ని పరమాత్మకి అర్థం వచ్చిందంటే పరమాత్మ ప్రాణరూపంగా ఉన్నాడు గనుక అందుకు అదే పరమాత్మ అంటే పరమాత్మ అంటే ఏదో బహు మీద వేసుకుని ఎక్కడో తింటూ ఉంటాడు అనుకుంటున్నారా ఆయన సో ప్రాణరూపంగా ఉన్నాడు గనుక ఈజ్ పరమాత్మ కాబట్టి ప్రాణబంధనం సౌమ్య మనహ అంచేతనే జీవుడు ఈశ్వరుడు కలిసి ఉంటారు అదే యోగము మనహ అంటే జీవిడండి ప్రాణ అంటే ఈశ్వరుడు అండి ఇక్కడ ప్రాణశక్తి గుండె కొట్టుకుంటుందంటే అది ఈశ్వరుదండి ఈ వీడేమో నేను డెబ్బై వేల బతకాల యాభై వేల బతకాల ఈ జీవుడు కాబట్టి ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు ఇక్కడే ఉన్నారు రెండు ఒకే వృక్షం మీద ఉన్నాయని మీరు ముందుకోమని తెలియాలి కదా ఇదే వృక్షం ఇదే వృక్షం ఇది ఎటువంటి వృక్షం ఇది ఊర్ధ్వ మూలం అవాక్షాసం ఇదిగో మూలం పైగాను శాఖ చెద్దటి ఇది వృక్షం కాబట్టి ప్రాణబంధనం సౌమ్యమన మనస్సు జీవుడు ప్రాణము ఈశ్వరుడు హాస్యం సిద్ధము ఏమేవా యథాయం దృష్టాంత సోమ్యన్మన తప్రకృతం షోడశకలం అన్నోపచితం మన నిర్ధారితం అది ఏమేలా సరిగ్గా ఇదే విధంగా అంటే అర్థమేమిటి యథార్ దృష్టాంత ఖలు ఈ దృష్టాంతం మీరు ఎలా అయితే చూశారో సర్గా ఏ విధంగా తన్మన అని ఉండేది తప్ప మనమాట తదంటే ఆ మనస్సు ఆ మనస్సు అంటే ఏమిటండి తా శ్రవణనాను కదా ప్రకృతం మనహ మన మనస్సు గురించే కదండి చర్చిస్తుంటా పదహారు కళలు ఉన్నాయన్న ఆ మనస్సుకే భోజనం విజయదీనం అన్నోపచితం మనహ మనం అన్నం తింటుంటే అది వర్ధిల్లుతుంది అన్నం తినమానేస్తే నీరసం వస్తుంది నీరసం వస్తే ఏ పని ఒక ఆయన వచ్చే స్వామిజీ క్లాసుకి టైం అయిపోయింది క్లాసుకి టైం అయితే మన నాకు ఇంకా పది నిమిషాలు ఉంది మీరు మీరు వాచి కాల్సింది వాచి నేను చూసుకుంటా మీరు ఒకప్పుడు కాఫీ ఏర్పాటు చేయండి యూ హ్ టు వాచింగ్ మీరు చూడాలండి కదండి వది నేను చూసుకుంటాను నా దగ్గర ఉంది వాచి కాబట్టి ఎందుకంటే అన్నో కుర్చితం మనహ మనస్సు పనిచేయాలి కదండి యూ హ్యావ్ న్యూట్రిషన్ లేనిదే ఎలా పనిచేస్తుంది ఇప్పుడు ఒక అరగంట సేపు మాట్లాడాలి అనుకోండి నేను అరగంట సేపు మాట్లాడింది మీరు రాసి ఎన్ని తేదీలు వస్తుందో మీకు ఐడియా ఉందా అరగందసేక్ మాట్లాడింది రాస్తే ఇరవై పేజీలు వస్తాయి ఇరవై పేజీల్లో రాయట మెటీరియల్ ని దాన్ని అలాగే రీల్ చేసి చెప్పాలంటే దానికి శక్తి ఉండాలా కాబట్టి వర్ధోపచితం వరహ అల్లవి చేత వర్ధన చేయబడే ఇది కూడా ఎక్స్పెరిమెంట్ కూడా చేశావు కాబట్టి అల్లవితేత వర్ధల చేయబడిగా ఆకులు వస్తాయి ఎక్స్పెరిమెంట్ చేసి ఇది అన్నమయం హి సౌమ్యమహ అని మనం నిర్ధారతం చేసే ఆ మనస్సే అయితే ఇక్కడ మనస్సు అంటున్నారు మరి జీవుడు మాట ఏమిటారు ఎదండి మనస్సు అంటే జీవుడే మనస్సు కంటే జీవుడు వేరే లేదు లేడు అదే తత్ప్రవిష్ట తదుపలక్షి జీవ అన్నాను తత్ప్రవిష్ట తదుపలక్షి జీవ తన్మన నిర్దిశ్యతే మంచి ఆక్రోషనవత్ కాబట్టి తన్మన అంటే ఆ మనస్సు ఆ మనస్సు అంటే అండి ఇక్కడ ఆ మనస్సు అంటే మనస్సు మాది అనే అభిమానము కలిగిన జీవుణ్ణి తీసుకోవాలి కదా మీరు వ్యక్తిని తీసుకోవాలి కదా అంటే తీసుకోవడం సమస్య లేదు తన్మన అంటే ఆ మనస్సులో ప్రవేశించి ఇప్పుడు మనస్సులో చైతన్యం యొక్క ప్రతిఫలనం ఉంటేనే జీవుడవుతుంది లేకపోతే ఎవరు కదా కాబట్టి తత్ స్థ జీవన్ ఆత్మ అనుప్రవేశ సో జీవరూపంగా ప్రవేశించింది ఆ పరమాత్మ కాబట్టి జీవుడు దాంతో ప్రవేశించాడు జీవుడు అంటే పరమాత్మేనండి పరమాత్మే ప్రవేశించిన సందర్భంలో జీవుడిని పేరుకొచ్చాం సత్ప్రవిష్ట అప్పుడే ప్యాసింజర్ అన్నారు బస్సులో ప్రవేశించినప్పుడు ప్యాసింజర్ ఉన్నారు అంతే అంటే కానీ ప్యాసింజర్ అంటే వేరే ఎంటిటీ ఏం కాదు బస్సులో దూరాడు కాదు బస్సులో లోపలికి అడుగు పెట్టగానే ప్యాసింజర్ అయ్యాడు అంతే అదే ఈ కలెక్టర్ ఐ హీజ్ వట్ ఎవర్ హీ ఈజ్ హీఈ సో తన్మన అంటే తదుపలక్షిత ఇప్పుడు చూడండి మీకు ఆత్మను చూపించాలనుకోండి ఎక్కడ చూపిస్తాం ఆత్మను ఎలక్ట్రిసిటీ చూపించాలంటే ఎక్కడ చూపిస్తానండి అది ప్రవేశించిన చోట మాత్రమే చూపించగలుగుతారు అదే దీపం చూపించి దీపం చూపించి అది ఎలక్ట్రి దీపం చూపించి ఎలక్ట్రిసిటీ అన్నారు అనుకోండి దీప ఎలక్ట్రిసిటీయా కానీ దీప ఎలక్ట్రిసిటీ ఉంది అవుతుంది ఇప్పుడు చంద్రుణ్ణి చూపించమని అడిగితే వేరుతో చంద్రుణ్ణి చూపించారు అంటే వేలు చంద్రుడు అవుతుందండి వేలు చంద్రుడు అవుతుంది అలాగే వేణు ఉపలక్షణం అవుతుంది ఉపా దగ్గరికి లక్షి చూపించేది అవుతుంది వేణు ఎంత దగ్గరికంటే మేము చంద్రుణ్ణి చూడగలిగి దగ్గరికి అటు అటు తల చెట్టు చూస్తున్న వాడు ఈ వేలు ప్రకారం చూస్తే చంద్రుని చూశాడు అది అవి దగ్గరంటే దగ్గరంటే ఇంకా అంతకంటే దగ్గరేం కావాలి అక్కడికి తీసుకెళ్ళి చంద్రుడు కొంచమే కదా సో ఉపలక్షణము దాని దగ్గిరికి చూపించేది దాని ఉపలక్షణం అవుతారు ఒకవేళ వేలు తెరపడలేదనుకోండి శాఖయాని చంద్ర వేలుతో కొమ్మ చూపించి చెట్టు ఆ చెట్టు ద్వారా చంద్రుణ్ణి చూపిస్తే అప్పుడు శాఖ ఉపలక్షణం అవుతుంది అంతేతనే వీడు జగత్ అంటారే నీ జగత్తు జగత్ జగత్తు నిత్యా అంటే రెండు మందికి చాలా ఉద్యోగం పెడుపుతా జగత్తు అసలు జగత్ అంటే ఏమిటి నీకు తెలుసా జగత్ అంటే నీ కంటితోటి చూసి నీ మనస్సుతో తెలుసుకునేదే కదా జగత్తు ఈ కన్నంతా నీ మనస్సు నువ్వు నిన్న జగత్తులో ఎంత నుంచి చూడగలవు ఎంత చెప్పి ఎంత తెలుసుకోగలవు వీళ్ళ అంటే జగత్తు క్రీడైన శ్రమలుగా ఉంటే వీడి యూనియో డైమెన్షన్ లో ఓ ప్రసరం చూసా ఓ ప్రసరం తెలుసుకుంటాడు అయితే వీడి జగత్ అంతా అది వేలు లేదా వీడి జగత్ ఎంత అంటే ఉన్న జగత్తులో ఓ మినిస్క్యూల్ వీడి అది జగత్ అంటాడు జగత్తు మిచ్చంటే అక్కడ ఉన్నది మిచ్చంటలేదు ఆ ఉన్న నువ్వు ఏ మినిస్క్యూల్ మీ కంటితోటి తెలుసుకుంటున్నావు అది ఇచ్చని అంటున్నావు అది సమాచారం ఏమిటి నీకు మరి అయితే అక్కడ ఉన్నది ఉన్నది బ్రహ్మ సర్వం సందం బ్రహ్మ కాబట్టి జగత్తు ఇచ్చంటే ఊరికే ఒళ్ళంతా కారణం రాసేసినట్టుగా ఈ దగ్గర వేయక్కర్లేదు జగత్తు ఇచ్చంటే నీ కంటితో చూసిన జగత్తు ఇచ్చేస్తున్నాం అంటే ఈ ద్వైతులు ఉన్నారే వాళ్ళు ఆలోచించరు ఎనస్థిటైజ్ చేసి పెట్టుకుంటాం బుర్రని ఎనస్టిటైజ్ చేస్తారు మీతో శరీరం అంతా ఈ నీరాన్స్ మాత్రం పనిచేయాలి ఎనస్టిటైజ్ అయ్యి ఉంటాయి పైగా దేనితో ఎనస్టిటైజ్ సమ్ సమ్ కియాల గీత వ్యవస్థ టేస్ చేస్తారు ఏ వ్యవస్థ టేస్ చేస్తారు అర్థం అర్థం లేని వెనస్ తీసే చేస్తాం చేసి అదే సత్యమైన పట్టుకుంటుంటాం ఏదో సంథింగ్ లైక్ దాట్ ఎనీవే సో కాబట్టి ఇప్పుడు జీవుణ్ణి మీకు ఈశ్వరుణ్ణి చూపించాలంటే ఆ పరమాత్మను చూపించాలంటే ఉపలక్షణం ఏమిటి మనస్సు మనస్సు ఉపలక్షణం అవుతుంది మనోవృత్తి స్వయం ప్రకాశంగా ఉందో లేదో తెలుస్తూ ఉందో ఆ మనోవృత్తిలో ఉన్న నామరూపాలు పారవతరడా నామరూపాలు పారేస్తే దాని తత్వం పట్టుకో అదే ఆత్మ ఇప్పుడు వేలుతో చంద్రుని చూపిస్తే వేలు ఉదిరిపెట్టాలి వేలునే చంద్రుని కరబడ్డానికి వేలు ద్వారా చంద్రుని చూడాలి అలాగే వరస్థ ద్వారా ఆత్మని తెలుసుకోవాలి అది ఉపలక్షణం అంటే ఉపలక్షణం అనే మాట చాలా కఠినమైన మాట దాన్ని సిగ్నల్స్ ఎందుకంటే ట్రాన్స్లేట్ చేసే సిద్ధులేస్తే మీకు కొంచెం కష్టం అవుతుంది నేను మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను అదో అతడి ఉపలక్షిత జీవ ఆ మనస్సు యొక్క వృత్తుల చేత ఉపలక్షితులైనటువంటి జీవుడికి మనస్సుని పెరుగుతాయి లేదండి మనస్సులో ఉన్నవాడు జీవుడా మనస్సే జీవుడా అంటే అలాగంటే ప్రయోగాలు ఉన్నాయి మంచాక్రోశం నాకు మామూలుగా ఒక ప్రయోగం అవుతుంది మంచాక్రోషండి మంచ అంటే మంచము తెలుగులో మంచం అంటే ఉంటాయి అదే సంస్కృతంలో మంచ సో మంచమో మొత్తం మీరు మరతమంటే ఇప్పుడు ఈ మంచాక్రోశంటీ అనే ఒక పదప్రయోగం ఉంది వాక్యం హాస్పిటల్లోకి వెళ్లారండి హాస్పిటల్ జనరల్ వార్డులోకి వెళ్లగానే అక్కడ ఆ మంత్రాల మీద ఉండే ఆ జనాలను చూశాడు వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు పొద్దున్న ఏడున్నర మీరు వెళ్తే వాడు కూర్చుని ఉంటారు వాళ్ళు కూర్చుని ఎలా ఉంటారు నీదర్సంగా నిరుత్సాహంగా ఏడుపు మొహాలతో ఉంటారు వీరు వెళ్ళి చూసి ఉంటారంటే మంచి అంటే మంచములు ఆక్రోశించుకున్నది అని మంత్రములు ఆక్రోషించిన మంత్రాలు ఏడుస్తున్నాయి క్రోశంతు ఏంటో ఆడవడం మంచములు ఏడుస్తాయండి అంటే మంచి శబ్దానికి మంత్రమునందున్నవాడు అనర్థం అదేవిధంగా మనశ్శబ్దానికి మీరేమర్థం చెప్పుకోవాలి మనస్సులో ప్రతిఫలించి జీవరూపాన్ని పొందినవాడు అనర్థం కాబట్టి మన అంటే జీవ మనస్థ జీవ మన ఉపలక్షితో సమనోపాధి జీవ అవిద్యాకామకర్మోపదిష్టా దిశదాదిలక్షణ జాగ్రత్స్వయో పతివ అనుభూయార్థ జీవుడు సహా జీవహ ఈ జీవుడంటే మనస్సనే ఉపాధి గలవాడు అంటే ఆ పరమాత్మ చైతన్యమే కానీ ఇప్పుడు కట్టుబడిపోయి ఉంది సో అటువంటి జీవుడు ఇప్పుడు ఆ బల్బు ఉందనుకోండి బల్బు బాగా నకిలిగా ఉందనుకోండి దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రవేశిస్తే వచ్చి కాంతి ఎలా ఉంటుంది దాడులుగా ఉంటుంది ఎందుకు కాంతికి దళన సొచ్చింది ఎలక్ట్రిసిటీ పవర్ఫుల్ కదా అంటే ఎలక్ట్రిసిటీ పవర్ఫుల్ కానీ ఈ బల్బు డల్ గా బల్బు మసిలిగా ఉంది కాబట్టి ఆ బల్బులో ఉండే దోషము ఎలక్ట్రిసిటీకి రాదు ఎలక్ట్రిసిటీకి వచ్చినట్టు అనిపిస్తుంది అలాగే మనస్సులో అజ్ఞానము గలదు కాబట్టి మనస్సులో అజ్ఞానం ఎప్పుడైతే ఉందో మనస్సులో ప్రవేశించినటువంటి జీవ తత్వానికే ఆ జ్ఞానం ఉన్నట్టుగా అయింది అజ్ఞానం అంటకట్టడం అవిద్య ఏ అజ్ఞానం ఉంటే ఏమవుతుందో తెలుసినా కామా ఉంటుంది అజ్ఞానం అంటే ఏమిటి నా స్వరూపము పూర్ణము అని తెలియకపోవుట వెలిపి అనుభవానికి వస్తుంది తన స్వరూపం ఎప్పుడైతే పూర్ణము అని తెలుసుకోలేడో అప్పుడు ఆ పూర్ణత్వాన్ని పొందటం కోసం బాహ్యం వస్తువుని కోరతాడు బాహ్యముందుండే భోగాన్ని కోరతాడు లేకపోతే హి డిజైన్స్ ది కంపెనీ యాప్ సంబడగాలి కొంతమందికి ఒంటరిగా ఉంటారు ఏకాంతంలో ఏకాంతం లేదు ఒంటరి లేదు ఉన్నది ఉన్నప్పుడు కంఫర్టబుల్ గా ఉంటే ఏకాంతంలో ఉన్నాడే అంటాడు ఒక్కరు ఉండి ఇబ్బంది పడుతుంటే ఒంటరిగా ఉన్నాడు అంటారు ఈ ఒంటరిగా ఉన్నప్పుడు వాడికి ఏమవుతుందంటే హీ వాంట్స్ ది కంపెనీ ఆ కంపెనీ అంటే అర్థం ఏంటండి ఎప్పుడైనా ఆలోచించారా మీరు కంపెనీ అంటే అర్థమేంటి యూ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ సెల్ఫన్ అర్థం అంతే కదండి కంపెనీ అంటే మీ నుంచి మీరు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని అర్థం కాదు అంటే పక్క అనుకోండి వాటికి రదులు వింటారు వాటితో ఇంటరాక్ట్ అవుతారు సో దాని అర్థం ఏంటంటే మీ నుంచి మీరు దూరంగా జరిగే ప్రయత్నానికే కంటెన్యూనికే మీ నుంచి మీరు దూరంగా ఎందుకు జరగాలి మీరు ఎప్పుడైనా ఇక్కడ కూర్చున్నప్పుడు చివరి కొడుతున్నామని అది జరుగుతారు అంటే మీ నుంచి మీరు దూరంగా జరిగారు అనే అర్థం ఏంటి యూఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్ అని వై యూ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్ బికాస్ యువర్ సెల్ఫ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ సో మెనీ వేస్ ఇట్ ఈస్ ల్యాకింగ్ అండ్ ల్యాకింగ్ అండ్ సో వీఆర్ నాట్ కంఫర్టబుల్ బట్ సపోజ్ ఇట్ ఈస్ పూర్ణం then what is this lacki ajnanam because of the ajnanam warna vastu la king la ga kanapindi emi low tone madiga kanapindi aa tone batti you are not comfortable with yourself then you want to be company of somebody else or you want to be company of something else kama kama ante ende kama is a, a kama manasulo praveshinchindante gentulu vastaru leku yes so ram ఒక భోధ బుద్ధి కలిగిందనుకోండి ఒక కారు కొనాలని అభిప్రాయం కలిగితే ఏం చేయాలి వెళ్ళి లేట కర్మ ఏదో కర్మ చేయాలి లౌకిక కరమైనా చేయాలి లేకపోతే వైదికరమైనా చేయాలి కారు కొనుక్కోవాలనుకోండి పర్యటికెళ్ళి ఎవరైనా అపో సపో చేసి మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ఎవరన్నా పెట్టుకుని అదేనా చేయాలి లేకపోతే లక్ష్మీ యాగమో ఏదో చేయాలి డబ్బు కోసం ఏదో సంథింగ్ బీస్తా కర్మ డబ్బు మీకు కావాల్సి వస్తే మీ దగ్గర ఉంటే సంతోషం మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవచ్చు మీ దగ్గర లేకపోతే మీకు డబ్బు సంపాదించే ఉపాయం అంటే లౌకికమైన ఉపాయం కాదు వైదికమైన ఉపాయం లౌకి ఉపాయానికి సపోర్టింగ్గా మీరు ఏదైనా చెప్పమంటే నాతో చెప్తే నేను చెప్తా సో మీరు అది చేయాల్సి ఉంటుంది పురోహితుని మాత్రం మీరు వెతుక్కు తెచ్చుకోవాలి నా వల్ల కాదు సో కాబట్టి కర్మ ఈ విధంగా అజ్ఞానము కామము కర్మ దీస్ త్రీ ది డిఫైన్ ది డైరెక్షన్ కక్షి ఎదురుతుందన్నాడే అలాగే మీరు ఎదురుతాడు ఏ డైరెక్షన్ లో ఎదురుతాడంటే అజ్ఞానము కామము కర్మ ఏ డైరెక్షన్ లో చేసుకుపోతుందో ఆ డైరెక్షన్లో ఎగురుతాడు అజ్ఞానం ఉంటుంది దాని కామం వస్తుంది దాని కర్మ అలా ప్రజలు ఉంటాడు అదే ఎగరడం అంటే ఆ వాటి చేత నిర్దేశింపబడే దిశ దిశం పతిత్వ అనేక దిక్కులు ఎదురుతాడు ఈ విధంగా ఎగరడం అంటే సుఖ అనుభవిస్తాడు ఒకప్పుడు సుఖం ఉంటుంది కొంత దుఃఖం దుఃఖం ఉంటుంది సుఖం ఉంటుంది కావద్వేషాలు ఆదిశక్తి ఉంటుంది ఇది దీనికే జాగ్రత్త అవస్థ అని పేరు ఇది జాగ్రత్త అవస్థ అంటే కాబట్టి జాగ్రత్త మన హృదయంలో గూడు కట్టుకుని ఉన్న అజ్ఞానం కామనల రూపంగా ఆ కామనలను బట్టి కర్మల రూపంగా వికసించటం పేరే జాగ్రత్త అవస్థ నాహి బాధ అది సమాచారం అంతకుమించి జాగ్రత్త వ్యవస్థలో సారము విదేషమైనా లేదు ఈ ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటే మీరు జాగ్రత్త వ్యవస్థని ప్రాపర్గా రిప్లేస్ చేసుకున్నట్టు లేకపోతే ఉందండి జాగ్రత్త వ్యవస్థ అని అనుకోవడమే కానీ పది ఇచ్చి ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరి పతిత్వ పతిత్వ పతిత్వ అంటే పతిత్వ అంటే గత్వా అనర్థం అంటే అనుభూయ ఇత్య సుఖాన్ని దుఃఖాన్ని మళ్లీ సుఖాన్ని మళ్లీ దుఃఖాన్ని ఎన్ని సుఖదుఖాలు అనుభవించాయి నాటి వరకు కోల్ వాళ్ళం ఇంకే సత్యం అనుకుంటూ ఉన్నాం ఇంకో కొన్ని అనుభవిస్తాం ఒక రోజులో ఎంతసేపు సుఖదుఖాలను అనుభవించగలరు పదహారు గంటలు పదిహేడు గంటలు అనుభవించడం ఆ తర్వాత కట్టెలాగా తరుండాలి మళ్ళీ మన్నాడు సుఖదుఖాలు అనుభవిస్తాం ఆ రకంగా ఎన్నో అనుభవించాం యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు అనుభవించాం ఇంకెంతకాలం అనుభవిస్తాం ఇంకో పదివేలు ఇరవై వేల ముప్పై ఈ అనుభవించిందంతా కూడా మిగులుతుందా ఏం మిగతా ఏం మిగులుతుంది నేను మిగులుత ఈ నేను మిగులుతుంది ఈ నేనేదో తెలుసుకుంటే ఈ సమస్యలన్నీ ఇప్పుడే పరిష్కారం అవుతాయి అది సమాచారం ఈ నేను యొక్క వాస్తవికత ఈ అనుభూయమానములైన సుఖ దుఃఖాల్లో లేదు ఈ నేను మూలం ఒకదాని తప్పేసింది అది దాని యొక్క వాస్తవికత అని అలా పాయింట్అవుట్ ప్రాణం వైపు ప్రాణమే నీస్వరూపము నోపాసన అన్యత్ర్యాత్ స్వాత్మన ఆయతనం విశ్రమణ స్థానం అలబ్ధ్వా వీడికి జీవుడికి అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా ఇంకో చోట వీడికి విశ్రాంతి దొరకదు ఆయతనము అంటే విశ్రమణ విశ్రాంతి తీసుకునే చోటు ఇంకో చోట దొరకదు ఇంకో చోట అంటే ఎక్కడ మనం వర్ణించుకుంటూ వచ్చే అసత్ బీయింగ్ అదే ప్రాణరూపంగా ఉన్నది అసత్ అనే ఆత్మస్వరూపం ఏదైతే కలదో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సూట్ స్వరూపం జస్ట్ బి జస్ట్ బి మీకు ఎంత విశ్రాంతి అని ఆలోచిస్తుంది నాకు ఒక ఫోన్ చేశారు మనస్సుకు చాలా క్లేషంగా ఉంది మీరు ఏం సలహా చెప్తారు అంటే నేను చెప్పాను జస్ట్ బి హే ట్రై ట్రై టు బి డోంట్ డూ ఎనీథింగ్ మెడిటేషన్ లో కూర్చోండి మెడిటేషన్లో కూర్చుని ఏదో చేసి ప్రయత్నం చేస్తారు డోంట్ డూ ఎనీథింగ్ జస్ట్ సిట్ సిట్ అండ్ స్టాప్ ఆల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ స్టాప్ ఫోర్ డూయింగ్ ఎవ్రీథింగ్ మెంటల్ అస్టర్ట్ పుట్టిన ఎండ్ టు మెంటల్ అటర్ట్ అంటే నిద్రపోమ్మని కాదు బీ అలర్ట్ నిద్రపోతే మీకు సుఖమే మీకు ఇంకా కంప్లైంట్ లేదు కానీ మళ్లీ తెలివిస్తుంది కదా బీ అలర్ట్ బి అలర్ట్ బట్ డోంట్ డూ ఎనీథింగ్ జస్ట్ ప్యూర్ ఎలర్ట్నెస్ లో నిలిచి ఉండండి దెర్ ఈజ్ నో మూమెంట్ ఆఫ్ మైండ్ దెర్ ఇస్ నో ఎఫర్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది మైండ్ యూ ఆర్ ఎలర్ట్ వట్ ఈస్ దిస్ అండి మైండ్ మూవ్మెంట్ లేని ఎలర్ట్నెస్ ఏంటది అదే స్పత్ అదే బీయింగ్ అక్కడ మీకు విశ్రాంతి దొరుకుతుంది కానీ ఏమవుతుందో తెలిసిన మీరు యూ కెన్ రీచ్ దాట్ మీరు క్షణంలో రీచ్ అవ్వచ్చు కానీ మీకు అది బోర్ కొడుతుంది యూ డోంట్ వాంట్ స్టే దేట్ ఎందుకంటే మనస్సుకి మోళ్ళన్ని రాసకార్యాలు చక్కదిద్దాల్సిన అన్ని జాగ్రత్త వ్యవస్థలు ఇన్ని ఎలా ప్రజలు అవుతే అలా జస్ట్ బి అంటే ఎలా ఉండగలరు జస్ట్ బి మీకు స్ట్రెస్ అంటే ఏదో దుఃఖం అంటే ఏదో ఎడగరు యూ విల్ కమ్ టు నో దట్ యుర్ దట్ రియాలిటీ అండ్ ఆల్దస్ ఈ సో మచ్ అని మీకు తెలిసిపోతుంది యూ విల్ కమ్ టు నో ఇట్ జస్ట్ బి యూ విల్ సడన్లీ కన్ టు నో వాటే వేషం సో అదే వర్ణిస్తున్నారు అక్కడ కానీ వీడికి విశ్రాంతి స్థానము దొరకదు అన్నాము ప్రాణమేవా ప్రాణమేవో ఉపశ్రయతే ఉంది మంత్రంలో వీడు ప్రాణాన్నే అని ఆ ప్రాణం అంటే అయితే చెప్తున్నారు ఉపశ్రయతే తర్వాత వస్తుంది ప్రాణేనా సర్వకార్యకరణాశ్రయేణ ఉపలక్షిత ప్రాణ్యతే సేవత ఎప్పుడు చూడ మీరు ఆలోచించండి మీరు మనస్సు మీరు ప్రాణాయామాన్ని చేస్తారనుకోండి ప్రాణాయామంలో ఏం చేస్తారంటే ఆ ప్రాణ ప్రవాహాన్ని చూస్తూ ఉంటారు అప్పుడు మనస్సు విలీనమైపోతుంది మనస్సు ఎప్పుడైతే విలీనమైపోతుందో అప్పుడు అది ఇంకా ప్రాణము అన్నట్టుగా ఉండదు ఒక యాక్టివిటీ అన్నట్టుగా ఉండదు ఇట్ బికమ్స్ సత్ దీనిలో గెలుపుతారు మీరు మీరు మనస్సుతో చూసినప్పుడు అది ఎలా ఉంటుంది దాన్ని పీల్చాము విడిచిపెట్టాము అన్నట్టుగా ఉంటుంది మనస్సుతో చూసినప్పుడు ఎప్పుడైతే మనస్సు దాంట్లో విలీనం ఆ ప్రాణం అనేది ఇట్ యాక్టివిటీ బట్ దెన్ మోర్ దాన్ యాక్టివిటీ యాక్టివిటీ అనేది ఇచ్చే డెఫినేషన్ గివెన్ బై ది మైండ్ సో బట్ మౌ దెర్ ఇస్ నో మైండ్ ఇట్ డిఫైన్ యాక్టివిటీ దేట్ ఇట్ ఈజ్ నన్ అదర్ దాన్ ది సత్ ఆ సభాక్ష దేవత సతను దేవతంతో చైతన్యం ఏ చైతన్యాన్ని వర్ణించామో అదే అయిపోతుంది కాబట్టి ప్రాణశబ్దం చేత ఆ సతే చెప్పబడుతుంది నిజానికి ప్రాణము అంటే సర్వ కార్యకరణ ఆశ్రయన ఉపలక్షిత అన్ని సర్వ కార్యాలంటే ఫిజికల్ బాడీ ఎంటైర్ మెటబాలిజం దానికి ఆశ్రయం ఏమిటి ఆ ప్రాణశక్తి కరణ వ్యాపారములు తన్ను మొక్కు చెవి కాళ్ళు చేతులు వీటికి ఆశ్రయం ఏమిటి ఆ ప్రాణశక్తి మీరు ఆ ప్రాణశక్తితో నిలిచి ఉంటే చంద్రుని చూసినట్టుగా ఆ ప్రాణము మిమ్మల్ని ఆ తదార్థ దేవతలకు బట్టి కాబట్టి ఆ ప్రాణము చేత ఇక్కడ ప్రాణశబ్దం చేత ఉపలక్షితమైన సద్దేవతయే చెప్పబడుతోంది కాబట్టి మీరు జాగ్రత్త అవస్థలో ఎగిరి ఎగిరి ఎగిరి నిద్రావస్థలో ఆ శక్తిలో విలీనమైపోతున్నారు ప్రాణశ్య ప్రాణం ఇప్పుడు చూడండి విశ్వాస విశ్వాసం ఉంది దాన్ని పరిపించండి దట్ ఇస్ దట్ ప్రాణ కానీ మనస్సు విలీనమైనప్పుడు మీరు ప్రాణం దగ్గర ఆగలరు ప్రాణస్ ప్రాణం ఆ ప్రాణానికి ప్రాణం అంటే దాని దేవతం గృహత్వం దాని మూలం అంటే ఆ సద్దేవత దాన్ని ప్రాణస్య ప్రాణం అని వర్ణించారు తర్వాత ప్రాణశరీరోపహ ఆ భారూప ఆ చైతన్య స్వరూపము దాని మేనిఫెస్టేషన్ ప్రాణం ప్రాణశరీర శరీరము అంటే ప్రకటమైన రూపానికి ఒక రూపానికి శరీరం అనిపేరు సో ఆ చైతన్యానికి శరీరం ఏమిటంటే ప్రాణమే సో ఆ ప్రాణమే శరీరం దేహం అన్నది ఎంతవరకు ప్రాణము యొక్క వ్యాప్తింటుందో అంతవరకే శరీరం కదండి కాబట్టి ఆత్మ చైతన్యానికి శరీరమేమి ప్రాణము ప్రాణానికి శరీరమేమి పాంచభౌతిక దేహము అలా వర్ణిస్తారు ఆ విధంగా చెప్పారు ఇక్కడ ఆకుడము అలా కాదు ఇప్పుడు రే పిం గు ఓం పూర్ణ నముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాయ పూర్ణ మేగాయ